కృష్ణాయ వాసువాయ దీనందనాయ ప్రణతక్లేనాశాయ గోవిందాయ నమో నమ్ హరి మొదటి శ్లోకంలో ఒక గోపిక భగవంతుని అందుండేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి భక్తితో భగవద్ దర్శనాభిలాషని వ్యక్తపరుస్తూ చేసినటువంటిది మొద మొదటి శ్లోకం రెండవ గోపిక దగ్గరకు వచ్చేటప్పటికి శ్రీకృష్ణుని వర్ణిస్తూనే ఒకవైపు ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూనే మరొక వైపు వెటకారంగా అంటే వాళ్ళని ఉద్ధరించడం లేదని ఒక అభియోగంలాగా స్వామి మీద మోపినటువంటిది గోపిక రెండవ గోపిక అంటే ఇద్దరిలో ఉండేది భక్తి బాగా అర్థం చేసుకున్న ఒకరు వైభవాన్ని వర్ణిస్తూ ఉంటే నువ్వు ఇంకా మాకు దగ్గరగా రాలేది అనేటువంటి బాధతో రెండవ గోపిక రెండవ శ్లోకంలో మనం చూచాం ఇప్పుడు మూడవ గోపిక వస్తుంది ఈ విడిది భగవంతుని యొక్క ప్రతాపం భగవంతుని యొక్క సామర్థ్యం అవన్నీ తెలిసి జాగ్రత్తగా సరేనా అంటే పొట్టుచీర కావాలనుకున్నప్పుడు భర్తకి ఇష్టమైనటువంటి పులిహోర తయారు చేసినట్టు కాబట్టి పులిహోర కాదు విషయం పట్టుచీర కావడమే ముఖ్యం అట్లాగే ఈ గోపిక తమాష ఏంటంటే స్వామి యొక్క ప్రతాపాన్ని ప్రభావాన్ని శక్తి సామర్థ్యాల్ని ధైర్య సాహసాలని వివరిస్తూ గానం చేస్తూ ఉంది నంబర్ త్రీ విష జలాశయాత్ వ్యాళరాక్షసాత్ వర్ష మారు వైద్యుతనలాత్ విష జశయా వ్యాళరాక్షస మారుైద్యుతనలాత్ ృ మత్మత్ విశ్వతో రక్ష క్షతాత్ వైద్యుతనలాత్ భగవంతుని యొక్క వైభవం ఒకవైపు రక్ష్యతీతి విశ్వాస ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి అకుంఠితమైనటువంటి విశ్వాసం వ్యక్తపరుస్తూ ఆ పని ఇప్పుడు ఎందుకు చేయడం లేదని అడగడం ఇది ఒక తమాష విష జలాశయాత్ వ్యాళరాక్షసాత్ ఇవన్నీ స్వామి యొక్క వైభవాలు చెప్తూ వస్తుంది లాస్ట్ లైన్లో వృషభ అంటూ ఉంది చూడండి సంబోధన వృషభ కృష్ణుణ్ణి వృషభ అంటూ ఉంది అంటే పురుషాణం శ్రేష్ట వృషభ అంటే పురుషాణాం శ్రేష్ట అంటే అందరూ ఉండాలి కానీ వాళ్ళల్లో శ్రేష్ఠులు పురుషాణాం శ్రేష్ట పురుషోత్తమ ఇది కాబట్టి ఆయన వృషభ అంటే వర్షతి ఏష భక్తేభ్యమాన్ ఇది వృషభ అంటే భక్తుల యొక్క కోరికల్ని తీర్చేటువంటి వాడు అని అర్థం సంపూర్ణంగా తీర్చేటువంటి వాడు అని అర్థం కాబట్టి కొన్ని కొన్ని మనం చేసుకోగలం జీవితంలో కొన్ని చేసుకోవడానికి మన శక్తి సామర్థ్యాలు సరిపోవు ఆపదలు వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ అది కూడా సాధ్యపడకపోతే మనల్ని మనం రక్షించుకోలేక మరొకరు సహాయం చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది అనుకోండి కొన్ని విషయాలు ఉంటాయి అంటే మనం ప్రయత్నించినా వీలు ఇతరులు సహకరించినా కూడా వీలు క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చిందనుకోండి మనం ప్రయత్నం చేసినా అది పోదు కొన్ని కేసెస్లో డాక్టర్లు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళ చేతుల్లో లేకుండా పోదు కాబట్టి మన ప్రయత్నం వల్ల సాధించలేనప్పుడు ఇతరులు మనకు సహకరించినా కూడా దానివల్ల కూడా లభ్యమయ్యేటువంటి అవకాశమే లేనప్పుడు ఇక మూడో మార్గం ఒక్కటే ఉంది అంటే అన్నీ తలుపులు మూతబడిపోయినాయి కనుక ఇంకా ఒకే ఒక తలుపు తెరుచుకోనుంది అది భగవంతుని యొక్క అనుగ్రహం తప్ప ఇంకోటేం లేదు కాబట్టి జీవితంలో ఏ కష్టాలు వచ్చినా కూడా చివరిగా మనల్ని ఆదుకునేటువంటిది భగవంతుడే గనక వర్షతి ఏష భక్తేభ్య కామాన్యతి భక్తేభ్య కామాన్యతి భక్తులు ఏ కోరికలు తీర్చమని భగవంతుడిని ప్రార్థిస్తారు స్వామీజీ కొందరు అంటారు భగవంతుడిని మోక్షం కోసం అడగాలి కానీ కోరికలు తీర్చమని అడగడం ఏంటని ఏదైనా ఆయన్ని అడగాల ఏదైనా ఆయన్నే అడగాలి ఎందుకని ఇంకా ఎవరున్నారు దిక్కు ఈ ప్రపంచంలో మనకు ఉండేటువంటి కష్టాలు పోగొట్టేటువంటి శక్తి ఎవరికి కేవలం భగవంతుడికి ఉంది గనక దుర్భరమైనటువంటి మనం పోగొట్టుకునే అవకాశమే లేనిటువంటి కష్టాలు మన జీవితంలో ఎదురైనప్పుడు వర్షతి ఏష భక్తేభ్యకామాన్యతి వృషభ ఆ వృషభ శబ్దం చూడండి ఆ గోపిక ఏమంటూ ఉందంటే తెలిసి అంటూ అర్థం వర్షతి అంటే కోరికల్ని తీర్చడంలో ఏదో ఒక్కొక్కటి అరార ఇట్లాగా తీర్చేది వర్షం కురుస్తూ ఉంటే కొండపోతగా ఎట్లాగైతే వర్షపు నీరు దిగుతూ ఉంటుందో ఆ విధంగా భక్తుల మీద వర్షతి యేష భక్తేభ్య కామన్ ఇది వాళ్ళ మీద వర్షం కురిపించినట్టే కొండపోతగా ఆయన యొక్క దయని కురిపించి మన కష్టాలను అంతా కూడాను తొలగిస్తూ ఉంటాడు గనక వృషభరా వృషభ అంటూ ఉంది అంటే బాగా అర్థం తెలుసుకొని అంటూ విచిత్రం ఏంటంటే నువ్వు ఈ విధంగా తీర్చేటువంటి వాడివి కాబట్టి వృషభ ఇలా చాలాసార్లు తీర్చావు మా కష్టాలన్నీ పోగొట్టావు ఏం పోగొట్టాడయ్యా విష జలాశయాత్ విష జలాశయాత్ విషకలితమైనటువంటి ఏదైతే ఉండిందో దానివల్ల వ్రజవాసులకి బృందావనంలో ఉండేటువంటి వాళ్ళకి భయంకరమైనటువంటి ఇక్కట్లు వస్తూ ఉంటే ఆ ఇక్కట్లన్నీ కూడా తొలగించినటువంటి వాడివి నీవు కాబట్టి బృందావనానికి సమీపంలో కాళీయ అనేటువంటిది ఒకటి ఉండింది ఆ కాళీయ దానికి ఆ పేరెందుకు వచ్చిందంటే కాళీయుడు అనేటువంటి ఒక విష అందులో ఉండడం వల్ల ఆ మడుగంతా కూడాను ఇటు చూచిన తీగలతో బురదతో నిండిపోయి ఉంటుంది ముందుకు పోవడమే కష్టం అటువంటి చోట కాళీయుడు అనేటువంటి భయంకరమైనటువంటి సర్పరాజు అందులో ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చి ఆడుకునేటువంటి వాళ్ళు కాను లేదు గోవులను మేపడానికి వచ్చేటువంటి గొప్ప బాలురు వాళ్ళు ఆ దరిదాపులోకి వస్తే వాళ్ళని మింగేసి వాళ్ళ జీవితాన్ని అంతం చేస్తూ ఉండేవాడు ఒకప్పుడు అందరూ కలిసి కృష్ణుడికి మొరపెట్టుకున్నారు అయ్యా ఇట్లా జరుగుతుంది కేశవ నువ్వే మమ్మల్ని రక్షించాలి మరొక మార్గం లేదంటే ఒక దశలో దట్టి గట్టాడు మీరు ఉన్నరా నేను చే వీళ్ళు గట్టు మీదనే ఉండరు స్వామి ఆ మడుగులో దూకాడు పైనుంచి దూకాడు చిన్న పిల్లవాడు అంటే అప్పుడు స్వామి వయసు అంటే నా ఊహ ప్రకారం భాగవతం ప్రకారం ఏడు సంవత్సరాలు ఉంటాయి ఏడు సంవత్సరాల కుర్రవాడు దట్టి గట్టి లోపలికి వెళ్ళాడు ఎంతసేపటికి రాలేదు ఈ పిల్లకాయలకి భయంగా ఉంది అయ్యయ్యో మన కన్నయ్య దూకాడు రాలేది రాలేది రాలేది కొంతసేపటికి రక్తం వస్తూ ఉంది పైకి అయ్యో ఏమైపోయాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి బృందావనానికి వెళ్ళి ఆ గోపులకంతా చెప్పారు ఈ విధంగా జరిగింది కన్నయ్య అక్కడ దూకాడు ఇంకా రాలేదు కొద్ది రక్తం వస్తుందని అందరూ వచ్చి ఆ గట్టును నిలబడి స్వామిని ప్రార్థిస్తూ ఉండాలి ఎందుకని దాంట్లో దిగేటువంటి ధైర్యం ఎవరికీ లేదు అందరూ చూస్తూ ఉండగానే మహాద్భుతమైనటువంటి చిత్రం కాళు ఈని పడగ మీద కాళ్ళు పెట్టి చిందులేస్తూ తాండవ నృత్యం చేస్తూ స్వామి పైకొచ్చినటువంటి ఆ పూర్వమైనటువంటి దృశ్యమంతి చూచారా విష అది సామాన్యమైనటువంటి విషయం కాదు నేను దీన్ని మన చైతన్య గీత గల్లో కూడాను ఒక చోట రాసన్ అంటే గోపికిల బాడినట్టే రాషన్ అది అందాల మూట మనోముల పంట అందాల మూట మనోముల పంట మా బ్రతుకంత తానుక వింత మా బ్రతుకంతాను కవిత అందాల మూట మనోముల పంట అందాల మూట మనోముల పంట కాళీ ఎమ్మడుగున విషకలితతో ఎమ్ము త్రాగి మూర్చిల్లిరి గోవులు గోపులు కాళీ ఎమ్మడుగున విషకలితతో ఎమ్ము త్రాగి గోవులు గోపులు అశువులు బాసిన వారిని కూడా బ్రతికించినవి గోపాలుని చూడుకులు అంటే చనిపోయి పిల్లలుంటే ఏది ఆ కాళీయుడి వాటి యొక్క విషం వల్ల చనిపోయి ఉంటే వాళ్ళు అలా కళ్ళు తెరిచి భాగవతంలో ఆ సన్నివేశం అలా కళ్ళు తెరిచి చచ్చిపోయి ఉండారట పిల్లలు అమాయిక పిల్లలు ఏ పాపం తెలియనటువంటి వాళ్ళు స్వామి వచ్చి వాళ్ళ కళ్ళల్లో అట్లా చూస్తాడట పిల్లలు లేస్తారట చూడండి తమాషా అంటే ఆయన అమృతమయమైనటువంటి చూడుకలు ఆయన ప్రేమ చూపు వాళ్ళ కళ్ళల్లోకి పోతే మళ్ళీ గడ్డగట్టుకున్నటువంటి రక్తం దే దేహంలో ప్రవహిస్తుందని అర్థం కాళీ ఎమ్మడుగున్న విషకలితతో ఎమ్ము త్రాగిము చెల్లి గోవులు గోపులు పశువులు బాసిన వారిని కూడా బ్రతికించి నవి గోపాలుని జలమును పాన కాళింది జలమును పావనము చెయ్య నడుము బిగించాడు నంద నందనుడు గరుడు ఓలే కాళీయు పట్టి పీడించసాగాడు సుకుమార బాలుడు కాబట్టి ఒక సర్పాన్ని గరుడుడు గరుడు పట్టుకొని తిప్పుతూ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ కాళీని పట్టుకొని తిప్పుతూ ఉండాడట కాళీ అన్నాడు గోకులనా పదములు తలపై ధరించను వాడు చేసుకున్న పుణ్యం ఇన్ని జన్మల పుణ్యము సుకృతినహా అని ఉదయం చూచామే అదే ఇది కాళీ అనాథుడు గోకుల నాధుని పదములు తలపై ధరించను ఆవింతను గాని అచ్చరు వందిన ఆవింతనుగాని అచ్చరు వందిన సర్వలోకములు ధరించను సర్వలోకములు ధరించను అంధాల మోట మనోములపంట అంధాల మోటా మనోముల పంట మా ప్రథుక తాను కిం మా ప్రథుకంత తాను కింత అంద మోట మనోములపంట అంధలా మోట మనో ము కృష్ణ విష జలాశయాత్ కాబట్టి ఆ విషసర్పం కాళీయుడు ఉండేటువంటి కాళీయమడుగులో కాళీయుని యొక్క మదం అణిచి మా యొక్క జీవితాల్ని కాపాడినటువంటి వాడివి నువ్వు అంటే భగవంతుడు మనల్ని ఎట్లా రక్షిస్తాడో చెబుతూ వస్తూ ఉంది అని అర్థం అంతకే లేదు కాళీయుణ్ణి పడగపై చిందులేసి కృష్ణ ళీయున్ని పడగపై పై చిందులేసి కాళీయున్ని శిరముపై పై చిందులేసి తాండవమా బ్రహ్మాండ మదరా ళీయున్ని శిరముపై చిందులేసి తాండవ మాడి తె బ్రహ్మాండమదరా ఆయన అక్కడ చిందులేస్తూ ఉంటే తాండవ నృత్యం చేస్తూ ఉంటే కాళీడి మీద బ్రహ్మాండం అంతా అదిరిపోయిందట ఎందుకని బ్రహ్మాండం ఆయన గర్భంలోనే ఉంది కదా బుధలోనే కాళీయున్ని శిరముపై చిందులేసి తాండవం మాతీ బ్రహ్మాండ మదర పడగ ధన్యమై నది సురేష్ పడగ ధన్యమై నది నీ అడుగు పడగ పడగ ధన్యమై నది నీ అడుగు పడగ నీ అడుగుల కడ పడి ఉన్ని కృష్ణ కృష్ణ హే భగవాన్ వృషభ పురుష శ్రేష్ఠుడ విష జలాశయాత్ ఆ రోజు మమ్మల్ని రక్షించవు కాళీయమడుగులో నుండి మమ్మల్ని అంతా కూడా ఆ బాధ లేకుండా చేశావు విష జల్లాక్షత్ వ్యాళమంటే పాము కాబట్టి సర్పరూప రాక్షసుడు ఉండేవాడు అఘాసురుడు అని వాణ్ణి కూడా నువ్వు సంహరించావు పిల్లలనంతా తీసుకొని బృందావనానికి ఆవులను మేపడానికి కంసుడు పంపించినటువంటి ఒక రాక్షసుడు వాడు అఘాసురుడు రూపంలో వచ్చాడు వాడి అఘాసురుడు అఘము అంటే పాపము అని అర్థం కాబట్టి అఘాసురుడు అంటే పాప రూప రాక్షసుడు అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నావో అవంతా కలిసి వాడు అఘాసురుడు కాబట్టి స్వామి అట్లా బృందావనంలో తిరుగుతూ ఉంటే యమునలో యమునా నది తీరంలో విహరిస్తూ ఉంటే ఈ పిల్లల పాపం తెలియక అయితే మనం రోజూ వచ్చేవాళ్ళం ఇక్కడికి ఎప్పుడు చూడలేదు ఇంత బెలము ఎందుకు ఎట్లా ఉందంటే అది భాగవతంలో వర్ణిస్తాడు ఆ సర్పము నోరు దిరిస్తే పై దవడ ఆకాశాన్ని అంటితే కింద దవడ భూమి మీద ఉందట ఇంక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఇంత బెలం ఎక్కడి నుంచి వచ్చింది మనం ఎప్పుడు చూడలేదు కాస్త చూద్దామని వీళ్ళు లోపలికి వెళ్ళారు వాడు వచ్చిందే అందుకు వీళ్ళని చంపడానికి ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్ళారే ఒక తర్వాత ఒకడు ఒక తర్వాత ఒకడు అందరూ వెళితే లోపలంతా గాఢాంధకారం ఇది సంసారం లోపలంతా గాఢాంధకారం అనేక జన్మల్లో చేసినటువంటి కర్మఫల విశేషం ఏదైతే ఉందో పాపాలు ఉన్నాయో అవన్నీ అఘాసురుడు రూపంలో ఉన్నాయని అర్థం అప్పుడు స్వామి తిరిగి వచ్చిన తర్వాత చూచాడు పరిస్థితి మారిపోయింది ఏది వీళ్ళు ఎట్టపోయినారా అని చూస్తే ఎవరు లేడు అప్పుడు అర్థమైపోయింది అసలు వాడికి కూడా ఏది ఆ వేళరాక్షసుడు అఘాసురుడు ఎవడైతే ఉన్నాడో వాడికి కావలసింది కూడా పిల్లలు కాదు ఈయన ఈయనని చంపాలి చంపితే కంసుడు ఇంక్రిమెంట్ ఇస్తాడు కానీ వచ్చిన బాధ ఏంటంటే ఈయన ఎట్లా దొరుకుతాడు వాళ్ళని కనుక లోపల తీసుకుంటే ఈయన దొరుకుతాడు అందుకని వాళ్ళని మింగాడు ఇప్పుడు తెరుచుకున్నాడు కృష్ణుడి కోసం స్వామి లోపలికి పోయాడు పోగానే అంత చీకటి స్వామి లోపలికి పోతేనట భాగవతంలో చెప్తాడు పిల్లలు ఆశ్చర్యపోయాడట వెయ్యి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఏ విధంగా ఉంటుందో అంత వెలుగొచ్చిందట శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి పోగానే వాళ్ళు అదిగో కన్నవి వచ్చాడు కన్నవి ఇచ్చాడు మనకి చీకట లేవు అంతా బాగా ఈ లోపల వీడు స్వామిని చంపడానికి పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేసి ఆ రెండు దవడలను కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాడు ఆ పై దవడ కిందకు ఉంది స్వామి పెరుగుతూ ఉన్నాడు థ్యాంక్ పెరుగుతూ ఉన్నాడు ఒక దశలో చీల్చేసాడు అంతేవాడిని ఈ పిల్లలంతా కూడా బయటికి తీసుకొని వచ్చాడు ఇది వ్యాళరాక్షసాత్ హే కృష్ణ ఇది ఎవరికైనా సాధ్యం కాబట్టి కాలియుడి ఒక మదం అడిచావు మమ్మల్ని రక్షించావు వ్యాళరాక్షసాత్ ఈ సర్పరూప రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో వీడిని కూడా నువ్వు చంపి మమ్మల్ని కాపాడావు వర్షమారుతాత్ వైద్యుతనలాత్ కాబట్టి వర్షమారుతాత్ ఇవన్నీ వరుసగా స్వామి వాళ్ళని ఎట్లా రక్షించాడు ఏంది వర్షమారుతాత్ అంటే గోవర్ధనగిరి కాబట్టి ఇంద్రుడు వీళ్ళు ఎప్పుడైతే ఎప్పుడు కూడా ఇంద్రుడికి అక్కడ ఓ జాతరలాగా చేసేవాళ్ళు కానీ ఈసారి స్వామి ఒప్పుకోలేదు ఇంద్రుడి కాదు గోవర్ధననాథుడు చేయాలి అని చేసేటప్పుడు ఇంద్రుడు బాగా కోద్రిక్తుడై గొప్ప వర్షం గాలి వాన కురిపించాడు కురిపించినప్పుడు ఏం చేయాలి అప్పుడు అన్నాడు స్వామి దగ్గరికి రండిరా ఎప్పుడైనా ఇదే జీవితంలో ఏ కష్టం వచ్చినా ఐ మీన్ ఇట్ ఏ కష్టం జీవితంలో వచ్చినా ఎక్కడికి పోయి లాభం లేదు భగవంతుడికి దగ్గరగా వచ్చినప్పుడే ఆ కష్టం తీరుతుంది తప్ప ఇంకొక విధంగా తీరేందుకు అవకాశం లేదు వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గరకు వచ్చారు వచ్చేసి ఆయన దగ్గరకు అన్నాడు భగవంతుడికి దగ్గరగా చుట్టూ నిలబడ్డారు బ్రహ్మాండమైనటువంటి వర్షం పిడుగుపాట్లు ఏం చేయాలో తెలియడం లేదు అప్పుడు వాళ్ళని ఉంచి చిన్న పిల్లవాడు ఎనిమిది సంవత్సరాల వయసులో గోవర్ధనగిరి అంటే పదహైదు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి పర్వతాన్ని ఒక్కసారి కదిలించాడు అట్లా అలా కదిలించి అలా ఎత్తుతూ ఉన్నాడట ఆశ్చర్యపోతున్నారు పిల్లలు గో మన గోపబాలురు గోపులు గోపికలు అందరూ ఉండరు ఎందుకంటే అందరూ కలిసి పండగ చేసుకుంటూ ఉండరు అందరూ దగ్గరకు వచ్చారు ఒక్కసారి అలా ఎత్తుతూ ఉన్నాడు అలా పైకెత్తి పైకెత్తి పైకెత్తి దాన్ని చిటికిన వేలి మీద నిలబడ్డా పెట్టాడు కానీ తమాషా ఏంటంటే ఆయన చిన్నవాడు అక్కడుండేటువంటి గోపుల్లో ఈయనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అందుకని ఏం చేశాడంటే కాస్త ఎత్తైనటువంటి బండ మీద ఎక్కి ఆ గోవర్ధనగిరిని పదహైదు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి ఆ పర్వతాన్ని ఎడమ చేతి చిటికన వేలి మీద నిలబెట్టాడు అంతే ఇంకేం లేదు వీళ్ళు ఆ మహాద్భుతాన్ని ఇవన్నీ మనం ఇది మన ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నా చిన్నతనంలో భాగవతం చదివేటువంటి రోజుల్లో కైవల్య నది అని ఉండేది మాకు దగ్గరలో ఆ కైవల్యా నది తీరంలో కూర్చొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీలని నేను కళ్ళు ధ్యానం చేసేవాడిని ఆ లీలంతా ఊహించుకునేవాడిని ఎట్లా ఉంటుందని ఇప్పటికి కూడా నా హృదయం ద్రవించిపోతూ ఉంది ఆ సీన్ ఆలోచిస్తే అప్పుడు వాళ్ళు ఉన్నారు స్వామి ఎట్లా ఎత్తాడు స్వామి ఎట్లా నిలబెట్టాడు వాళ్ళందరూ కూడా దాని కిందకు వచ్చారు ఒక రోజు కురుస్తూనే ఉంది ఎన్ని మేఘాలున్నాయో అన్నిటినీ వర్షింపజేశాడు ఇంద్రుడు రెండవ రోజు సేమ్ మూడవ రోజు సేమ్ ఇట్లా నాలుగు ఐదు ఆరు ఏడు రోజులు కుండ వర్షం పడతా ఉంది విపరీతమైనటువంటి గాలులు చలి పిల్లలు స్వామి దగ్గర ఉన్నారు గోప గోపులంతా కూడా స్వామి దగ్గర ఉన్నారు గోపికలంతా స్వామి దగ్గర ఉన్నారు గోవులన్నీ కూడా స్వామి దగ్గరే ఉన్నాయి ఆయన మధ్యలో ఇట్లా ఎత్తి నిలబెట్టినాడు తమస్ చూసారా అప్పుడు ఇంద్రుడు తెలుసుకొని వరేవరేవరే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదే ఒక పిల్లవాడేంటి ఇన్ని రోజులు ఎత్తి పట్టడం ఏంటి అంటే ఆ గోపులంతా కూడాను కష్టాల్లో కూరుకుపోతే ఎప్పుడొస్తాయి నేను కష్టాలు ఏ వారం వస్తాయి మంగళవారం శుక్రవారమా చెప్పండి ఎప్పుడైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు ఏడు రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టడం అంటే ఏంటో తెలుసా వారానికి ఏడు రోజులు ఏడు రోజులు మనల్ని చల్లగా కాపాడతాడు అని అర్థం అంతేంకేలేదు దీన్ని కూడా రాశాను నేను ఒక పాటలో చెల్లచెర మృగభూసు గోపగోకా గోపగోపిక జనపావన రూపా జల చర మృగ భూసుర నరూప అవన్నీ దశావతారాలు జల్ జలచర భూసుర ఇవన్నీ కూడా వరుసగా చూస్తే జలచర మృగ అంటే నరసింహస్వామి కాబట్టి ఆ పది అవతారాల దశావతారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఆ పల్లవిలో పెట్టాను నేను జల్లచర మృగభూసు నరూపా గోపగోపిక గోపగోపిక జనపావనరూపా జల్లచర మృగభూసు నరూపా గోవర్ధన్ తారక గోపీ జన పాలకా గోవర్ధనోధారక గోపీ జన పాలక గో కుల సంపోషకా గోధన సంరక్ష గోవర్ధనోధారక గోపీ జన పాలక గోకూల సంపోష సంరక్షల మెరుపుల జడివానలతో వాదించను సురపతి ఉరుములను ఉరుముల ఉరుముల మెరుపుల జడివానలతో వాదించను సురపతి పుట్ట కొడుకు ఏవో మెమరీస్ వస్తున్నాయి నాకు అంటే అది ఎట్లా నిలబెట్టాడని ఆలోచించేవాడిని ఆ రోజుల్లో ఒక ధ్యానపూర్తమైనటువంటి హృదయంతో చేసేవాడిని పుట్ట గొడుగు వల్లె గోవార్ధనమును తివి శ్రీపతి ఉరుముల మెరుపుల దడివానలతో బాధించను సురపతి గొడుగు వల్లె గోవర్ధనమును పైకెత్తి దివి శ్రీపతి గాలికి పోయను గర్వములు గాలికి పోయను గర్వములు తిక్కై నిలిచను చరణములు గాలికి పోయను గర్వములు తిక్కై చరణములు నీ కరము సోకిన ఆ కొండదే భాగ్యము చివరికి ఏంటంటే ఇంద్రుడికి ఆ ధర్మం అంతా కూడా అణిగిపోయింది నేరుగా వచ్చి స్వామి పాదాల మీద పడ్డాడు కానీ నాకు అనిపించేది స్వామి కరపద్మం అలా ఎత్తాడే ఆ కొండ చేసుకున్నటువంటి పుణ్యం ఏంటో సరేనా ఏడు రోజులు ఎత్తి పట్టాడు గనుక అలా ఏడు రోజులు సుందర చైతన్యాశ్రమం ఈ ఉద్యమంలో భక్తులుగా ఉండేటువంటి వాళ్ళని భగవంతుడు ఆ విధంగా ఎప్పుడూ చల్లగా చూడాలని మాసపత్రికకి గిరిధారి అని పేరు పెట్టడానికి కారణమని కాబట్టి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది చదువుతున్నారు దాన్ని అంటే నేను ఎందుకు గిరిధారి అని పేరు పెట్టాను ఏడు రోజులు ఎట్లాగైతే కాపాడాడో ప్రతి నెల మన వచ్చి పరమేశ్వరుడు జ్ఞానాన్ని బోధిస్తూ మనల్ని ఉద్ధరిస్తాడనేటువంటి ఉద్దేశం చేత కాబట్టి వర్షమారుతాత్ గోవర్ధనగిరి గాలివాన వీటి రక్షించావు వైద్యుతానలాత్ కాబట్టి దావానల భక్షణం చేశావు కాబట్టి అంత బ్రహ్మాండమైనటువంటి అడవి కూడా కాలిపోతూ ఉంటే నీ నోట్లోకి తీసుకొని మమ్మల్ని రక్షించావు ఇవంతా ఏంటి నువ్వు మమ్మల్ని రక్షించినటువంటి పద్ధతులు కాబట్టి కాలీయుడి నుంచి రక్షించావు అగాసురుడి నుంచి రక్షించావు పిడుగుపాట్ల నుంచి రక్షించావు గాలివాణ నుంచి రక్షించావు వ్యోమాసురుడి నుంచి రక్షించావు ఇన్ని చేశావు వృషభ హే కృష్ణ వయం రక్షిత వయం మమ్మల్ని మోహో మాటి మాటికి ఒక్కసారి కాదు ఎప్పుడు కష్టాలు వచ్చినా మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు దీని అర్థమేంటో తెలుసా ఇన్ని కష్టాల నుంచి మనం మమ్మల్ని రక్షించావే ఇప్పుడు నువ్వు దూరం అయితే మేం కష్టపడుతూ ఉన్నావే మేము కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉన్నావే కానీ ఇప్పుడు ఎందుకు కనిపించవు మాకు ఈవిడ ఒకటి తమాషా కాబట్టి నువ్వు నాకు కనిపించాలి కృష్ణ కాబట్టి అన్నిసార్లు మమ్మల్ని మోహో రక్షితాం వయం రక్షితాహ ముహోహో మాటి మాటికి మమ్మల్ని రక్షించావు కృష్ణ ఇప్పుడు కూడా మాకు కనిపించవయ్యా అని ప్రార్థన చేయడం కాబట్టి వృషం అయాత్మజాత్ విశ్వతో భయాత్ విశ్వతో భయాత్ విశ్వత భయాత్ కాబట్టి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి భయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఎప్పుడు భయపడుతూనే ఉంటారు జీవితంలో ఎవరి వల్ల ఏం జరుగుతుందో ఇంతకీ ఎవరి వల్ల ఏం జరగకపోయినా కాలం వల్ల ఏం జరుగుతుందో కాలంలో ఏం పోగొట్టుకుంటాము మనల్నే మనం పడేసుకొని పోతామేమో ఈ ప్రపంచంలో విశ్వత భయాత్ విశ్వతో భయాత్ కాబట్టి దీనిని రక్షించేవాడు ఎవడు ఈ విశ్వంలో ప్రపంచంలో ఉండేటువంటి భయాల నుండి ఒకటి జీవితంలో ఉండేటువంటి భయాలు రెండవది మరణ భయం ఈ భయాలంటే కాబట్టి బ్రతికినంత కాలం ఏదో ఒక భయం ఉంటుంది పిల్లవాడు బజార్కి వెళితే నాయన సోపు తీసుకొని రారా అంటాడు తండ్రి వాడు బజార్కి పోతాడు వాడు కొద్దిగా లేట్ అయ్యాడనుకోండి ఏ కారణం చేతనైనా ట్రాఫిక్ జామ్ అయ్యి తండ్రికి గుండె డబడబడబడబ కొట్టుకుంటుంటుంది ఎందుకని ఏం జరిగిందో ఏం జరిగిందో నా పిల్లవాడికి ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో ఏ ట్రక్ కింద పడిపోయాడేమో స్కూటర్ కింద పడిపోయాడేమో ఎందుకని ఇవన్నీ జీవితంలో చూసున్నాడు సార్ ట్రక్ కింద పడిపోయిన వాళ్ళని చూశాడు స్కూటర్ కింద పడిపోయిన వాళ్ళని చూశాడు చచ్చిపోయిన వాళ్ళని చూచాడు ఈ ఈ జ్ఞాపకాలన్నీ సరాలై వేలాడుతూ ఉన్నాయి కనుక లోపల నా బిడ్డకు కూడా ఏమి జరుగుతుందని భయపడతాడు ఏం జరగకపోయినా అలా ఏం జరగలేదని తెలియదు కానీ భయపడతా ఉంటాడు విశ్వత భయాత్ కాబట్టి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి భయాలు ఉన్నాయి మరణం వచ్చేది అది భయంకరమైనటువంటిది ఆ మరణం రాకముందే ఇన్ని భయాలు జీవితంలో సంసార భయాలన్నీ కూడాను ఉన్నాయి కాబట్టి భగవంతుణ్ణి జగత సేతు విష్ణు సహస్రనామం జగత సేతు సేతు అంటే వంతెన అని ఒక అర్థం తీరము అని కూడా ఒక అర్థం కాబట్టి వంతెన ఎందుకది వంతెన మనం నదిని దాటడానికి వంతెన ఉపయోగపడుతుంది కాబట్టి జగత సేతు కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి బాధలన్నింటినీ మనం దాటడానికి ఒక వంతెనలాగా పరమేశ్వరుడు మనకు ఉన్నాడు అట్లాగే తీరం చేర్చడానికి అంటే మరణం నుండి కూడాను మనల్ని విడిపించి మోక్షాన్ని ప్రసాదించడానికి కూడాను భగవంతుడు సిద్ధంగా ఉండాడు గనక ఆయన్ని విష్ణు సహస్రనామంలో జగత సేతుహో అని అనడం జరిగింది అంటే జగతాం సముత్తరణ హేతుత్వాత్ ఇది జగత సముత్తరణ హేతుత్వాత్ కాబట్టి ఈ జగత్తులో ఈ ప్రపంచంలో ఉండేటువంటి భయాల నుంచి బాధల నుంచి మనల్ని విముక్తి చేసేటువంటి వాడు సంసారం అనేటువంటి నదిని దాటించడానికి మోక్షం అనేటువంటి తీరాన్ని చేర్చడానికి పరమేశ్వరుని యొక్క కృప ఆధారం గనక భక్తుల్ని రక్షించేటువంటి వాడు భగవానుడు గనుక హే భగవాన్ ఇన్నిసార్లు మమ్మల్ని రక్షించావు ఎన్నోసార్లు రక్షించావు సరే ఏం లేదు నాయన చిన్నది కేవలం ఒక మనం హోటల్కు పోతే వాడు రెండు ఇడ్లీ సాంబార్ అడిగితే వాడు రెండు ఇడ్లీ సాంబార్ తీసుకుని వచ్చే ప్లేట్ని ముందు పెడితే తెలియక గనక దాంట్లో బల్లి బడి ఉంటే జీవితం అయిపోతుంది కాబట్టింత భయోత్పాతంలో ఏమో నాకు అనిపిస్తుంది స్వామీజీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అందుకని మేము లేటుగా వచ్చాం అంత ట్రాఫిక్ జామ్లో కూడా నువ్వు సురక్షితంగా వచ్చావు అంటే నాయన అది భగవంతుని కృపదప్ప ఇంకొకటి అంటావా నువ్వు కాబట్టి ఈ విధంగా అనేక మమ్మల్ని రక్షించినటువంటి వాడి భగవాన్ ఇప్పుడు ఎందుకు రక్షించడం లేదా అది పాయించే చూసారా ఇంతకు ముందు చెప్పినావిడే అభియోగాలన్నీ అలిగేషన్స్ ఆయన మీద ఈవిడ అట్లా కాదు మెల్లగా చల్లగా పులిహోర చేసి పెట్టి పట్టు వస్త్రం అడగడం సరేనా ఇది ఈ గోపిక ఇవి నంబర్ త్రీ తర్వాత నంబర్ ఫోర్ ఇంకొక గోపిక వస్తూ ఉంది ఈవిడ జ్ఞాని ఈ గోపిక జ్ఞాని చూ మనకు అన్ని చూపిస్తూ ఉండడు భక్తుల్లో ఆర్త జిజ్ఞాసురర్ధార్తి జ్ఞానించ భరతర్షవ కాబట్టి ఆర్తుడు దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడిని వాడు జిజ్ఞాసువు జ్ఞాత్వం ఇచ్చుహో కాబట్టి పరమేశ్వరుని తెలుసుకోవాలనేటువంటి వాడు అర్ధార్థి కేవలం డబ్బు కోసమే భగవంతుణ్ణి పట్టుకునేటువంటి వాడు వెంకటరమణ సంకటహరణ సరేనా దుడ్డెత్తుకొని పోవడం లడ్డెత్తుకొని రావడం కాబట్టి ఇదంతా కూడా ఎందుకు పరమేశ్వరుణ్ణి మనం ఆ విధంగా ఆశ్రయించుకోబోతున్నాం కానీ ఇక్కడ ఈవిడ జ్ఞాని ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీశ భరతర్షవ కాబట్టి జ్ఞాని అర్జున జ్ఞాని భక్తుడు జ్ఞాని భక్తుడు ఎలాంటి వాడు భగవంతుని గురించి సంపూర్ణంగా తెలిసినవాడు మీకు చెప్పాను సరే ఇంట్రొడక్షన్లో మార్నింగ్ ఐశ్వర్య ప్రధాన భక్తి మాధుర్య ప్రధాన భక్తి కాబట్టి ఈ జ్ఞాని భక్తుడు దేని కిందకు వస్తాడంటే ఐశ్వర్య ప్రధాన భక్తి కిందకు వస్తాడు అంటే ఈశ్వరస్య భావ ఐశ్వర్యం భగవంతుని గురించి సంపూర్ణంగా తెలిసినవాడు అటువంటి గోపిక ఇప్పుడు మనకు కనపడుతూ ఉంది నాలుగో శ్లోకం నక్కలు గోపిక నందను భవాన్ అఖిల దేహిన అంతరాత్మదు నక్కలు గోపిక నందను భవాన్ అఖిల దేహిన విఘన సాధితో విశ్వగుప్త విఘన సాధితో విశ్వగుప్త సఖ బుదా నకలు గోపి నందనోభవవా అఖిలదేహీనా అంతరాత్మదృక్ ఈవిడ చెప్తుంది యాదవాకు తెలుసులేవయ్యా యాదవా నువ్వు మాధవుడు అయ్యా పాయింట్ నువ్వు మాధవుడివి నఖలు గోపికానందన భవాన్ భవాన్ నీవు గోపికానందన అంటే గోపిక యొక్క కుమారుడు అని అంటే ఆమె యశోద నువ్వు యశోదా పుత్రుడువని నువ్వు దేవకి నందనుడవని మేము అనుకోవడం లేదు నఖలు గోపికానందనో భవాన్ గోపికానందనహ భవాన్ భవాన్ గోపికానందనహ నఖలు నువ్వు కాదు కదా తమశోధుడు కాబట్టి ఇక్కడే ఉండి గోకులంలోనే ఉండి ఇక్కడే పెరిగి వీళ్ళ మధ్యలోనే ఉన్నటువంటి పరమేశ్వరుడిని ఈ అమ్మాయి ఏమంటుందంటే ఈ గోపిక కృష్ణ ఒకసారి చెప్పవయ్యా నువ్వు యాదవుడివే మాధవుడివే కాల్ ఎవరు నువ్వు చెప్పు నిజం చెప్పు భవాన్ గోపికానందన నఖలు నువ్వు ఆ యశోద యొక్క పుత్రుడివి కాదు కదా దేవకీనందనుడివి కాదు కదా తమస్ట చూసారా అంటే ఆయన దగ్గరనే సర్టిఫై చేయించుకుంటావు నీ కథ మాకు తెలియదు అనుకుంటావేమో నువ్వు ఏదేదో పిచ్చి పనులు చేస్తూ ఉంటే మేము నిన్ను చూసి మాలాగే ఉండాలి అని అనుకుంటాము అని నీ భ్రాంత్యము కానీ మాకు మాత్రం తెలుసు మాకంటే నాకు ఈ జ్ఞాని గోపిక కాబట్టి నకలు గోపికానందనో భవాన్ భవాన్ గోపికానందన నకలు కాదు కదా నువ్వు యశోదానందుడివి కాదు కదా నువ్వు యాదవుడివే కాదు కదా నువ్వు మాధవుడివి కదా మాధవుడు అంటే పరమాత్మ కాబట్టి మాయా శ్రీయ ధవ పతి ఇతి మాధవ కాబట్టి లక్ష్మీదేవి భర్తయ్య మాధవుడు అంటే నువ్వు వీళ్ళ బిడ్డవి ఈ గోకులంలో ఉండేటువంటి యశోద యొక్క అని మేము అనుకోవడం నేను అనుకోవడం లేదు నువ్వు లక్ష్మీపతివి అని మాకు బాగా తెలుసు నూ గోపిక నందన భవాన్ పరమాత్మ కదా అఖిల దేహీనా అంతరాత్మ దృక్ కాబట్టి అందరిలో ఉండేటువంటి ఆత్మ చైతన్యం ఏదో దృక్ చైతన్యం ఏదో అదే నీవు ప్లీజ్ నీ అడ్రస్ మాకు తెలుసు నువ్వు చూసినా జ్ఞాని భక్తి ఆమె జ్ఞాని భక్తురాలు కాబట్టి నువ్వు ఇక్కడ పుట్టినంత మాత్రాన మా మధ్య పెరుగుతూ ఉన్నంత మాత్రాన మాలో ఒకరుగా ఉన్నంత మాత్రాన నువ్వు గోపికానందనుడు అని మేము అనుకోవడం లేదు అఖిల దేహినాం ప్రతి ఒక్క దేహంలో కూడాను అంతరాత్మ స్వరూపంగా చైతన్య జ్యోష జ్యోతిష అవభాసితస్య మనసహ మనన సామర్థ్యం కాబట్టి ఏ యొక్క చైతన్య జ్యోతి ఉంటే మనసు ఆలోచించగలుగుతూ ఉందో ఏ ఆత్మ చైతన్యం మనలో ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నాయో ఇలా నేను మాట్లాడుతూ ఉన్నానో అలా మీరు వింటూ ఉన్నారో అది గనక తప్పుకుంటే మరుక్షణం ఇది శవంగా మారుతుందని శ్మశానంలో పిడికిడ బూడిదిగా తయారవుతుందని మాకు తెలుసయ్యా కాబట్టి జడమైనటువంటి ఈ దేహాలు జడమైనటువంటి ఈ మనోబుద్ధులు జడమైనటువంటి ఈ ఇంద్రియాలు పనిచేయడానికి లోపల ఏ దృక్ చైతన్యమైతే ఉందో అది నీవు మాకు తెలుసు వంట వండర్ఫుల్ అమేజింగ్ అంతరాత్మ దృక్ కాబట్టి అంతరాత్మ దృక్చైతన్యం అది దృశ్యం కాదు దృక్చైతన్యం దృగ్బ్రహ్మ దృశ్యం మాయ ఇది వేదాంత డిమ కాబట్టి ఏదైతే నీకు దృశ్యంగా కనపడుతుందో అదంతా కూడా మాయ దృక్కు ఏదైతే ఉందో అది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మని నాకు తెలుసు కమాండ్ నా కలు గోపికానందనోభవ నువ్వు గోపికానందనుడి కాదు కదా నేను తెలుసుకున్నాను అఖిల దేహినాం అంతరాత్మతృకు అందరిలో ఉండేటువంటి ఆత్మచైతన్యం ఏదైతే ఉందో ఏది ఉంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేస్తూ ఉన్నాయో ఏది లేకపోతే మరుక్షణం ఇది శవంగా మారిపోతుందో ఆత్మ చైతన్యమే నీ నీవని తెలుసు అసలు నువ్వు ఎట్లా వచ్చావో కూడా తెలుసు నీ పు పుట్టు పూర్వోత్రాలు తెలుసు నాకు ఇది ఎట్లా విఖన్న సార్థితో విశ్వగుప్తయ్యే సఖ ఉదయవాన్ సతతంకులే ఇక్కడ ప్ర సంబోధన చూసారా సఖ సఖ అంటే సకుడా చలికాడా ఎవరినంటారు ఈ మాట ఈక్వల్స్లోనే వస్తుంది ఇది సమానశీలేషు సఖ్యం కాబట్టి నువ్వేమిటో నేను అదే నువ్వు పరమాత్మవి నేను ఆత్మని ఆత్మయే పరమాత్మ అయమాత్మ బ్రహ్మ కాబట్టి నీకు నాకు తేడా లేదు గనక హే కృష్ణ సఖ ఓ చిలికాడా ఏది భగవంతుణ్ణి విఘనస విఘనసార్థితో విఘనస అర్థిత విఘనస అంటే బ్రహ్మదేవుడు ఆయన అర్థిత అంటే ప్రార్థిత కాబట్టి బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో అరాచకాలు పెరిగిపోయినాయి ఎక్కడ దూచినా స్కాము లేనని వీటి నుంచి ప్రజలు బయటపడే అవకాశమే లేదని నువ్వు వస్తే తప్ప మరొక మార్గం లేదని విఘనస అర్థిత కాబట్టి బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను ప్రార్థిస్తే విశ్వగుప్తయే ఈ విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని రక్షించడానికి విశ్వ కళ్యాణానికి సఖా హే సకుడా చలికాడా ఉదేయువాన్ సత్వతాం కులే సత్వతాం కులే ఉదేయువాన్ అంటే యాదవ కులంలో పుట్టావు అని సత్వతాం కులే ఈ యాదవ కులంలో నువ్వు పుట్టావు అనేది మాకు శుభ్రంగా తెలుసు కాబట్టి నువ్వు ఏ మాయలు చేయని లేదు సరేనా నువ్వు ఏమిటో తెలుసు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు ఏ కార్య నిమిత్తమచ్చావో తెలుసు ఎవరు నిన్ను ప్రార్థిస్తే వచ్చావో తెలుసు హే కృష్ణ ఇక్కడ ఏంది దాగుడు మూతలాడుతూ ఉండవే అంత పిచ్చోడనుకుంటాడు మమ్మల్ని చూసారా జ్ఞాని గోపిక అందుకని చెబుతూ ఉంది ఎందుకనంటే ఎప్పుడు కూడా ఒక అవగాహన అండర్స్టాండింగ్ అవగాహనతోనే ప్రేమ అంకురిస్తుంది ఇప్పుడు కూడా ఒక మనిషిని మనం ప్రేమించాలంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయం మనకు అర్థమై ఉండాలి అవగాహన లేకపోతే మనిషిని ప్రేమించలేము ఒక సఖ్యం కనీసం స్నేహం చేయాలంటే కూడాను ఆ మనిషి యొక్క లక్షణాలు కనుక మనకు తెలిసి ఉంటే అది మనకు ఇష్టమైతే మనం స్నేహం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దేనిని మనం ప్రేమించిన ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి క్లియర్ అర్థమవుతుందా పాయింట్ దేనిని ప్రేమించిన దానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి నువ్వు భగవంతుడిని ప్రేమిస్తున్నావు అంటే ప్రేమ అంటే మాధుర్య ప్రధాన భక్తి భక్తి చేయడం కాబట్టి భగవంతుడిని భక్తి చేస్తున్నావు అంటే భగవంతుడంటే నీకు తెలిస్తే నువ్వు భక్తి చేయగలవు కానీ భగవంతుడంటే ఏమిటో నీకు తెలియనప్పుడు నువ్వు భక్తి చేయలేవు చేసినా అది నిలబడదు నా జీవితంలో ఎంతోమంది నేను చూచాను నేను ఎంత వివరించి చెబుతూ ఉండినా భగవంతుని తత్వం ఎవరికైతే అర్థం కాలేదో వాడే నాకు దూరం అయ్యాడు కానీ ఇంకెవ్వరు దూరం కాల ఈ ప్రపంచంలో కారణం ఏంటో తెలుసా వాడు అనేక ఉద్దేశాలతో వస్తాడు స్వామీజీ గౌరవించాలి స్వామీజీ గుర్తించాలి ఓ చిన్న పూలమాల వేయాలి స్వామీజీ ఇవన్నీ అనుకోని వచ్చాడు అనుకోండి అవి జరగలేదనుకోండి ఎందుకని స్వామీజీ ఎవరు ఆయన అందరిని వదులుకొని ఎందుకు వచ్చాడు ఆయనకేం చదువు కుటుంబ సభ్యులు లేరా అన్ని వదులుకొని ఎందుకు వచ్చాడు దేనికోసం వచ్చాడు అటువంటి వాణ్ణి సర్వం వదులుకొని వచ్చినటువంటి వాణ్ణి మనం దత్తత తీసుకోవాలంటే అవుతుందా సాధ్యమా ఇది కాబట్టి ఏదైనా సరే ఒక మనిషి నీకు అర్థమైనప్పుడే అతన్ని ప్రేమించగలవు కానీ లేకపోతే ఎప్పుడూ ప్రేమించలేవు గురుభక్తి కూడా అదే అర్థమైతేనే లేకపోతే మనం ప్రేమించే అవకాశం లేదు కాబట్టి పరమేశ్వరుణ్ణి ఉద్ధవాదయోహో ఉద్దవడు మొదలైనటువంటి వాళ్ళు పరీక్షిత్ సుఖబ్రహ్మ వీళ్ళంతా ఎట్లాగైతే అర్థం చేసుకున్నారు భాగవతంలో వాళ్ళు అర్థం చేసుకోవడం వల్లనే పరమేశ్వరుని ప్రేమించగలిగారు ఎందుకని అది నశించినటువంటి వస్తువు అవ్యయ బీజం అది ఎప్పుడూ ఉండేటువంటిది ఇక్కడ ఈ ప్రపంచంలో ఎన్ని తడుకు బెడుకులు ఉండినా ఈ అజ్ఞాన మనోహర దృశ్యాలన్నీ కూడా కళ్ళ ముందే కనుమరుగైపోతాయి కాబట్టి నిలిచి వెలిగేటువంటి ఒకనొక దీపం పరంజ్యోతి భగవంతుడే అనేటువంటి జ్ఞానం వాళ్ళకు పూర్ణంగా ఉంది ఈ జ్ఞాని గోపిక చూచారా ఇప్పుడు మనం గోపికలు ఏదో పిచ్చోళ్ళు అనుకుంటాం కానీ చూసారా ఎంత నాలెడ్జ్ ఉందో కాబట్టి గోపికానందనుడు సూతమాష నఖలు గోపికానందనో భవన్ గోపికానందనుడు అంటే ఏ స్థాయి తెలుసా దేహస్థాయి యశోదకు పుట్టింది దేహం పుట్టుంటే దేవ దేవక పుట్టింది దేహం పుట్టుంటే అర్థమవుతుంది ఇది దేహస్థాయి ఆ రొదటి టూ లైన్స్లోనే నక్కలో గోపికానందన భవాన్ కాబట్టి నువ్వు గోపికానందనుడివి కాదంటే గోపికానందనుడుగా నువ్వు కనపడుతూ ఉంటే దేహస్థాయిలో చూస్తే ఎందుకని నీకు తల్లి తండ్రి ఉండరు గనక కానీ వాస్తవంగా నీ స్వరూపం చూస్తే అఖిల దేహినాం అంతరాత్మ దృక్ దేహస్థాయిలో నువ్వు గొల్లవాడివిగా కనపడుతూ ఉన్నావు ఆత్మస్థాయిలో చూస్తే నువ్వు కేవలం అంతరాత్మే కానీ మరొకటి కాదు కాబట్టి భగవంతుడితో కలిసి పాడుతూ ఆడుతూ ఉండేటువంటి గోపికలకి ఇంత జ్ఞానం ఉంది చూసేదా చిన్న విషయం కాదు అందువల్ల యథావ్రజ గోపికానాం భక్తి ఎట్లాంటిదంటే నారద మహర్షి అన్నాడు యథా ఏ విధంగా అంటే వ్రజ గోపికానం వ్రజపురంలో బృందావనంలో గోపికలు ఎలా భక్తి చేశారో అదే నిజమైనటువంటి భక్తి భక్తికి అదే నిర్వచనమని ఎందరో ఉన్నారు రామాయణంలో ఎద్దరో ఉన్నారు మహాత్ములు భారతంలో ఎందరో ఉన్నారు భాగవతంలో ఎందరో ఉన్నారు కానీ నారద మహర్షికి మాత్రం ఇంతకు మించిన ఎవరు కనపడలేదు కనుక యథావ్రజ గోపికానం కాబట్టి గోపికల యొక్క భక్తి ఎట్లాంటిదో అదే ఉత్కృష్టమైనటువంటిది ఎందుకని ఎందుకనండి అని అంటే తత్రాపి నా మహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాద అంటే వండర్ఫుల్ సూత్రం అపోరిజం ఇది నారదభక్తి సూత్రాలు త్రాపి ఆయనతో కలిసి ఆడుకుంటూ ఉండినా నిరంతరం ఆయనతో మాట్లాడుతూ ఉండినా కానీ వాళ్ళకొక్కటి మాత్రం త్రాపి అలా ఉండినప్పటికి కూడాను మహాత్మ్య ఆయన యొక్క వైభవం జ్ఞాన ఆ ఏదైతే ఉందో విస్మృతి మరిచిపోవడం అనేటువంటి అపవాద అపవాదం నా లేదు కాబట్టి సర్వకాల సర్వావస్థల కూడాను భగవంతుని యొక్క అనంతమైనటువంటి వైభవాన్ని వాళ్ళు హృదయంలో స్థిరపరచుకొని ఉన్నారే కానీ మరొక విధంగా కాదు ఒకవేళ అట్లా గనక అయ్యుంటే తద్విహీనం జారాణామివాటే అంటారు ఒకవేళ అటువంటి జ్ఞానమే గనక గోపికలుగా లేకుండా ఉంటే వాళ్ళు జారస్త్రీలు అనిపించుకునేవాళ్ళు జారాణాం జారస్త్రీలు జారస్తీలు అంటే వ్యభిచారిణులు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర వాళ్ళ ఆటపాటలన్నీ కూడాను అశ్లీలమైనటువంటివి అని అనుండేవాళ్ళు లే అన్నారా కాబట్టి గోపి వస్త్రాపహారకాయన ఏంటది కాబట్టి గోపికలే యొక్క వస్త్రాలను అపహరించినటువంటి వాడికి నమస్కారం ఆ పని ఇంకెవడైనా చేయమనండి ముప్పై రెండు ఉండవు కానీ ఆయన విషయంలో ఎందుకు ఆ విధంగా ఉంది అంటే సాక్షాత్ భగవంతుడు గనక ఆ భగవతత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారట అందువల్ల భాగవతంలోని మొట్టమొదట ఈ సృష్టిని తయారు చేయబోయే ముందు బ్రహ్మదేవుడికే తలదిరిగింది అసలు ఎట్లా చేయాలో ఈ సృష్టి ఆయనకు అర్థం కాలేదు తమ అజం ప్రపధ్యే స్వామిని ప్రార్థిస్తూ ఒక అందమైన మాట అంటాడు తం అజం ప్రపధ్యే అయ్యా అజం అంటే పుట్టుకలేక ఉండ అజహ అంటే పుట్టుక లేకుండా ఉండడం కాబట్టి పుట్టుకలేనటువంటి నిన్ను నేను అర్థిస్తున్నాను ఆశ్రయిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ప్రపత్ ఎందుకని ఈ సృష్టి కార్యాన్ని నేను నిర్వహించాలి గనక ఆ శక్తి సామర్థ్యాలు నాకు లేవు గనక నిన్నే ప్రార్థిస్తూ ఉన్నా అక్కడ విచిత్రం ఏంటంటే భాగవతంలో తమ్ అజం ప్రపద్య అజం పుట్టుక అంటే అజం అని అన్నప్పుడు నా జాయత ఇది అజహ ఏదైతే పుట్టుక లేదో దాన్ని అజహా అంటా పుట్టుక అని అర్థం ఆ జహ జహ అంటే పుట్టడం అజహ అంటే పుట్టుక అని అర్థం కాబట్టి తమ్ నీవు ఎట్లాంటి అజం పుట్టుక లేనిటువంటి హే భగవాన్ నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అర్థిస్తున్నాను ఆశ్రయిస్తున్నాను అనరా అని అన్నాడు కానీ ఇక్కడ రెండు వాదాలు ఉంటాయి ఇవన్నీ భాగవతంలో చాలా పెద్ద డిస్కషన్స్ ఇవి ఏంటంటే అసలు పుట్టనేది లేని లేదు కదా ఏదైనా ఉంది అంటే పుట్టిందే ఉంటుంది కానీ పుట్టనేది ఎట్లా ఉంటుంది అజమేంటి ఇది ఒక వాదం అర్థమవుతుంది ఒకవేళ పుట్టింది అనుకోండి పుట్టింది ఏదైనా నశిస్తుంది కదా కాబట్టి పరమేశ్వరుడు పుట్టాడు అని చెప్పాలనా పుట్టలేదు అని చెప్పాల పుట్టాడు అని అంటే అంతకుముందు లేకుండా వచ్చాడు అని అర్థం అంతకుముందు లేకుండా కాలంలో ఆవిర్భవించినటువంటి వాడు కాలంలోనే అంతరించిపోతాడని అర్థం అలా కాలానికి పరిమితమైనటువంటి వాడు భగవంతుడు అయ్యేందుకు అవకాశం లేదని అర్థం ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అందుకని సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకవేళ పుట్టాడు అని అనుకో ఏదైనా సరే భగవంతుడు కాదు పుట్టింది ఏదైనా గిట్టక మానదు కాబట్టి భగవంతుడు కూడాను గిట్టేటువంటి వాడే మరి మనలాగే ఆయన కూడా చచ్చిపోయేటప్పుడు పుట్టుగా గిట్టుగా ఈ రెండు కూడా ఆయనకు ఉంటే జనన మరణాల ఊబిలో ఆయన కూడా చిక్కుకపోతే ఆయనేం భగవంతుడు సార్ తమ్ అజం ప్రపంచే తమ్ అజం పుట్టుక లేనిటువంటి నిన్ను ప్రపజే ప్రార్థిస్తూ ఉన్నాను ఆశ్రయిస్తున్నాను అనే అర్థం కాబట్టి దీనికి భాగవతం అన్నది అజహ అజతి గచ్చతి ఇతి అజహ ఎంత అద్భుతమైన అర్థమో చూడండి అజతి అంటే గచ్చతి ప్రవేశించడం పోవడం గమనం గచ్చతి అంటే గమనం కాబట్టి అజహ అనేటువంటి శబ్దానికి గచ్చతి అని అర్థం ఎక్కడికి పోతున్నాడయ భగవంతుడు భక్త హృదయం గచ్చతి ఇది అజహ కాబట్టి భక్తుల హృదయాల్లో ప్రవేశిస్తూ ఉండాడు సార్ అందువల్ల అజహ అంటే అంటే ఈ రెండు వాదాలు వచ్చి ఏదైనా పుట్టిందంటే అది గిడుతుందని అసలు పుట్టింది ఉండదని ఈ రెండు వాదాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్టి తోసిపుచ్చుతూ అజహ అంటే గచ్చతి ఎక్కడికి గచ్చేది ఎక్కడికి పోతున్నాడు భక్త హృదయం గచ్చతి ఇది అజహ కాబట్టి ఎవరైతే భగవంతుని ప్రార్థిస్తారో ఎవరైతే భగవంతుడిని వేడుకుంటారో ఎవరైతే భగవంతుని కీర్తిస్తారో ఎవరైతే భగవంతుని ధ్యానిస్తారో అటువంటి వాళ్ళ హృదయంలోకి ప్రవేశించేటువంటి వాడు ప్రవేశించాడు అంటే లేక కాదు ఉన్నవాడే ఉన్నట్లుగా తెలియడమే ప్రవేశం ఉన్నాడు అని తెలియడమే ప్రవేశం ఇది ఎందుకని చెప్తున్నానంటే ఒక అద్భుతమైన వాక్యం ఉంది నాకు గ్రంథాలు తెలుసు అని ఎవడైనా అంటే అయ్యా నేను రామాయణ భారత భాగవతాలని అధ్యయనం చేశాను ప్రస్థానత్రయాన్ని భగవద్గీతని ఉపనిషత్తుల్ని బ్రహ్మసూత్రాలని అధ్యయనం చేశాను సకల ధర్మశాస్త్రాలను చదివాను అని ఎవడైనా గనక అడిగి అంటే వీడికి నిజంగా ఆ జ్ఞానం ఉందా లేదా అని నువ్వు పరీక్షించాలనుకుంటే మనకు ఉండేటువంటి సాహిత్యంలో ఆర్ష సంస్కృతిలో ఏది పరీక్షాగ్రంథము అని అంటే భాగవతం పరీక్షాగ్రంథం అని నిర్ణయం చేశారు కాబట్టి అంత లోతైనటువంటి భావాలతో ఉండేటువంటిది భాగవతం అది కృష్ణ కథ సార్ చిన్న విషయం కాదది ఉద్ధవుడితో చెప్తాడట ఉద్ధవుడు ఏడుస్తాడు చివరిలో భగవంతుని యొక్క నిర్యాణ సమయంలో కృష్ణుడు దేహాన్ని చాలించేటప్పుడు ఉద్ధవుడు బోర్ని ఏడిస్తే ఉద్ధవా ఎందుకు నైనా ఏడుస్తున్నావని భగవాన్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేను లేకుండా ఎక్కడున్నాయి నన్ను నేను భాగవతంలో పెట్టి పోతున్నాను అన్నాడు అంతెంకే లేబట్టి నన్ను నువ్వు కలుసుకోవాలంటే నన్ను నువ్వు తెలుసుకోవాలంటే భాగవతం తప్ప మరొకటి లేనే లేదు ఇప్పుడు ఈ గోపిగా చెప్పేది చెప్పండి నువ్వు గొల్లవాడివి కాదు యాదవుడివి కాదు మాధవుడివి ఇది ప్రాపర్ మనకు ప్రశ్న ఏ ఈ పిల్లవాడు ఒక పాటలో రాశాను నేను ఏ ఈ పిల్లవాడు కళ్ళపుల్లి మాటల చల్లనివాడు ఏ ఈ పిల్లవాడు ఏ ఈ పిల్లవాడు కల్లబల్లి మాటల చల్లనివాడు కల్లబల్లి మాటల చల్లనివాడు అల్లరి చిల్లరి పరులా నల్లనివాడు ఏ గుల్లవాడో ఈ పిల్లవాడు ఏ గుల్లవాడో ఈ పిల్లవాడు ప్రభువే నరులకు విబుడు సురులకు ప్రభువే నరులకు విబుడు ప్రభువే ఎవరు వైకుంఠవాసుడు సురులకు ప్రభువే నరులకు విబుడు కృష్ణ పరమాత్మ సురులకు ప్రభువే నరులకు విబుడు పుణ్యాల పంటగా రేపల్ల చేరాడు అనే మంది భక్తులు ఎంతో ప్రార్థిస్తే వాళ్ళ పుణ్య ఫల విశేషంగా ఈ రేపల్లెలో పుట్టాడు అదే కదా విఘన సార్థితో విశ్వగుప్తయ్యే సక ఉదయవాన్ సాత్వంకులై బ్రహ్మదేవుడు కూడా ప్రార్థించాడు కదా సృష్టికర్తే ప్రార్థించాడు పున్యాల పంట గే పళ్ళ చేరాడు ప్రేమను పంచాలని శాంతిని పెంచాలని ప్రేమను పెంచాలని శాంతిని పెంచాలని దోగాడుతున్నాడు దొర అయినవాడు ఎటువంటి వాడు సృష్టికి ఆధారమైనటువంటి వాడు ఆధార నిలయ ఆయన ఇక్కడ దోగాడుతూ ఉండాడట ఇక్కడ గోకులంలో సురులకు ప్రభువే నరులకు విపుడు పుణ్యాల పంటగా రేపల్లె చేరాడు ప్రేమను పంచాలని శాంతిని పెంచాలని ప్రేమను పంచాలని శాంతిని పెంచాలని దోగాడుతున్నాడు దొర అయిన వాడు నమ్మినోళ్ళ ఇళ్ళ ముందు ఎక్కడ దోగాడుస్తా ఉండాడు అద్దడ నమ్మినోళ్ళ ఇళ్ళ ముందు మోక్షమై గోవిందుడు కాబట్టి మోక్షం ఎక్కడికి వచ్చిందంటే గోపిక స్త్రీల యొక్క ఇళ్ల ముందు దోగాడుతూ ఉందట మోక్ష వాళ్ళది ఎట్లాంటి భక్తో ఎంత మాధుర్య ప్రధానమైనటువంటి భక్తో ఎంత ఐశ్వర్య ప్రధానమైనటువంటి భక్తో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి హే కృష్ణ నువ్వు ఎవరో మాకు తెలుసు తపములిన్నో చేసిన తపసులకు తపముల్యన్నొచ్చే చిన్న తపస్సులకు యోగివరులకు దక్కని ప్రభువు నీవు తపముల్యన్నొచ్చే చిన్న తపస్సులకు యోగివరులకు దక్కని ప్రభువు నీవు ముందు కాపు ఎందు కయ్యా కొల్ల ఇల్లముందు కాపు ఎందు కయ్యా నీ అడుగుల కడ పడివుందు చిన్ని కృష్ణ కృష్ణ కాబట్టి అర్థమిటి ఎవరు భక్తి చేస్తారో వాళ్ళ ఇళ్ల ముందు ఉంటాడు అంటే వాళ్ళ కళ్ళ ముందు ఉంటాడని అర్థం అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి పరమేశ్వరిని భక్తి చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి ఇది జ్ఞాని గోపిక తర్వాత ఇంకొక గోపిక ఈవిడది ఇంకొక తమాషా ఒకసారి నీ చేయి నా తల మీద బెటర్ ఇది ఇది ఏంది ఇది ఇంకొక గోపిక ఇప్పుడు నెంబర్ ఫైవ్ కదా ఈవిడంటే ఉంది అయ్యా చిన్న పని మనం అందరం ఒక చోట ఉండేవాళ్ళం గోకులంలో ఉండేవాళ్ళం నువ్వు మాకు ఏం చెప్ప నీ చేయి మా మీద పెట్టు ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడు అన్నా తెలియకడుగుతా నన్ను నన్ను అడుగుతారు కదా చాలా మంది స్వామి చెప్పు తల మీద చేయబెట్టండి నేను అట్లాంటి వాడిని కాదు అది వేరే స్వాముల వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరకు పో నువ్వు కాబట్టి నేను తల మీద చేయి పెట్టేవాడిని కానీ కాదు నీ తలలో ఉండే భ్రాంతిని తొలగించేవాడిని కానీ తల మీద నేను చేయి ఆయనని ఈ గోపిక ఉంది ఏదో చూడండి తమాషా చూడండి స్వామి దగ్గర మీరేమంటారు దీన్ని అది ఉండ పదం వాళ్ళని లొంగ తీసుకోవడానికి మనం చేసేది ఏంటిది అదే అందుకని ఈమె ఒక తమాషగా విరచితాభయం వృష్ణి దుర్యతే శరణమీయూషా సంస్భయాత్ విరచిత భయం వృష్ణి దుర్యతే చరణమీయూషా సంస్భయాత్ కరసరోరుహం కంతకామదం కరసరోరహం కరసరోరుహం కంతకామదం శిరసి దేహిన శ్రీకరగ్రహ విరచితాభయం ష్ర్యతేణీయు సంస్కృతే భయాత్ సంస్కృతే భయాత్ సంస్కృతేర్భయాత్ ఇవిడేం చెప్తా ఉందంటే అయ్యా నాకు నీ కర పద్మ దర్శనం కావాలి నీ కర కమల దర్శనం కావాలి కేవలం దర్శనం కాదు స్పర్శనం నువ్వు తాకాలి నువ్వేం చేయని అవసరం లేదు నా తల మీద చేయబెట్టు చూడండిది అంత తమాషా వ్యవహారం శ్రీకృష్ణుడు ఆయన దివ్యమైనటువంటి కరపద్మాన్ని మన తల మీద పెట్టిన తర్వాత ఇంకేమన్నా కావాల్సింది ఉంటుంది ఈ ప్రపంచంలో ఈ గోపిక దుండు తమాషా ఏమంటుందంటే విరచిత అభయం వృష్ణిధుర్య వృష్ణిధుర్య అంటే వృష్ణివంశవర్య అని అర్థం కాబట్టి వృష్ణివంశం యాదవ కులంలో పుట్టినటువంటి ఓ కృష్ణ వృష్ణిధుర్య తే శరణం నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారు తే శరణం ఈ యుషాం ఆ శరణు పొందిన వారికి ఈయుషాం సంస్కృతేహే భయాత్ సంస్కృతే ఈ సంసారంలో ఉండేటువంటి భయాత్ ఈ భయాల నుండి విరచిత అభయం అభయం విరచిత అంటే అభయాన్ని అనుగ్రహిస్తావు సంసారం ఏదైతే ఉందో ఈ సంసారం కేవలం భయాలతో నిండినటువంటిది అన్నీ భయాలే ప్రతిదీ భయమే అనుక్షణము భయమే ఏ క్షణము ఏం జరుగుతుందో అర్థం కాదు గనక పరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం కనుక ఎప్పుడూ భయపడుతూనే ఉంటాము కాబట్టి సంసారం అంటే ఏదో కాదు భయ నిలయం కాబట్టి ఇటువంటి భయ నిలయమైనటువంటి ఈ సంసారం ఒకవైపు ఉండిన నిన్ను శరణం ఈయుషాం నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారు నీ ఆశ్రయాన్ని పొందినటువంటి వాటికి వాళ్ళకి అభయం విరచిత అయా నువ్వు అభయాన్ని ప్రసాదిస్తావు అంటే మీకు భయమే అవసరం లేదు సంసారంలో ఏ భయము అవసరం లేదు ఆనందంగా నువ్వు జీవించవచ్చు అనేటువంటిది నువ్వు గతంలో చేసావు అందుకని అంటుండే కాంత థర్డ్ లైన్ కర సరోర సరోరుహం అంటే కర పద్మం కర పద్మం కర కమలం కాబట్టి కర సరోరుహం కాంత హే మనోహర కాంత అంటే మనోహర అని అర్థం కాంత చిన్న విషయం కాదు అది అంటే అభిరూపతమ కాంత అభిరూపతమ ఆకర్షించేటువంటి వాడు హే కాంతమదం కామదం కోరికల్ని ఈడేర్చేటువంటి వాడివి కాబట్టి సంసారంలో ఉండేటువంటి భయాల్ని పోగొట్టేటువంటి వాడివి కోరికలు తీర్చేటువంటి వాడివి ఆకర్షణీయమైనటువంటి వాడివి కాంత మనోహర అందమైనటువంటి వాడివి ఏది అంటే ఆకర్షించేది అందమైంది ఆకర్షించేది ఏది ఒక కాలంలో ఆకర్షించి మరొక కాలంలో విసుగును పుట్టించేది కాదు చూసారా పెళ్లిపేటల మీద ఉండేటువంటి జోష్ జోష్ ఇది ఏ షష్ఠి పూర్తిలో వస్తుంది ఒకే విధంగా ఉంటాయి పెళ్ళప్పుడు ఏం జరుగుతుందో షష్ఠి పూర్తిలో అదే పక్కన కూర్చుంటారు ముసలమ్మ ముసలాయన అప్పుడు అప్పుడు ఎంతమంది మనం ఉండిన ఆ పెళ్ళిలో ఆ ఫంక్షన్లో మధ్య మధ్యలో ఆవిడేట్లు నేను చేసి సచ్చానా చూశాను నేనా నేను చేయడానికి అవకాశం ఏముంది చూశాను పెళ్ళిళ్ళల్లో చూశాను చిన్నప్పటి నుంచి చూశాను ఏంది రాతాను అట్లా ఉండేటప్పుడు ఇట్లా ఉంటాను నవ్వుతూ ఉంటాడు నవ్వగానే ఆవిడ ఉండ ఇవన్నీ నేను చూసినప్పుడు ఉన్న విషయాలు ఇవన్నీ నేను చూసినప్పుడు ఉన్న విషయాలు ఇప్పుడు అట్లలే ఆవిడ ఏరా మనం తలదించుకోవాల్సి వస్తుంది ఎందుకు వచ్చామరా ఈ పెళ్ళికి భోజనానికి తప్ప కాదు ఎందుకంటే కొద్దిగా పెళ్లి కూతురు అంటే కొద్ది సిగ్గుపడాలి అనుకుంటారా కదా సుగ్గే కదా అందం వాడిని పెళ్లిపేటల మీదనే కొడతా ఉంటే ఇప్పుడే పీటల మీదనే ఇట్లుంది ఇంకా సంసారంలో ఎట్లుంటుందో మనం ఊహించుకోవచ్చు కాబట్టి పెళ్లి రోజు ఉన్నటువంటి జోష్ షష్టిపూర్తి రోజు రమ్మంటే రాదు సార్ వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఆకర్షణ ఎట్లా ఉండాలంటే షష్టిపూర్తిలో చూడమని మీరు చూస్తాడేమో లేదయ్యా పెళ్ళిలాగానే షష్టిపూర్తి చేస్తున్నాం గనక నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఇలా చూసావు కదా ఇప్పుడు కూడా అట్లా చూడు అని మనం చెప్పినా కూడా చూడడు ఎందుకని చూసి చూసి మొఖం మొత్తింది కనుక ఇంకా చూడాల్సిన అవసరమే లేదు గనక ఒకవేళ మనం చెప్పామని గనక ఇట్లా చూశాడా ఆవిడ ఖ్యా బాథాయ్ ఏంది నాయనా ఇది ఒకప్పుడు అందం ఒకప్పుడు చందం ఒకప్పుడేమో గందరగోళం కనుక అందం అనేది ఎట్లా ఉండాలంటే కాంత హుషరా పరమేశ్వర అంటే ఆయన అందరం ఎట్లాంటిదో తెలుసా హే మనోహరా మనసును హరించేవాడు ఎప్పుడు ఎప్పుడో సదా అది సదాత్మక కృష్ణానందగా సదాత్మక కృషిర్ భూవాచక సత్తా సత్తాస్వరూపం కాబట్టి ఎప్పుడైనా ఆకర్షించగలిగేవాడు ఈ ప్రపంచంలో ఆకర్షించేటువంటివి ఉంటావే కానీ ఒక కాలంలో ఆకర్షించి మరొక కాలంలో ఆకర్షించలేకపోతాయి కానీ నిరంతరం మన హృదయాన్ని ఆకర్షించేటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ ఒక్కడే గనక శరణమీయూషాం కాబట్టి నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో నిన్ను ఎవరైతే శరణ పొందుతారో హే కృష్ణ కాంత హే మనోహర కామదం కోరికలను తీర్చేటువంటి వాడివి కనుక నువ్వు శ్రీకరగ్రహం అలాగే వండర్ఫుల్ ఆ ప్ర పదప్రయోగం శ్రీకర అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఆమె యొక్క కర పద్మాన్ని పట్టుకున్నటువంటి వాడివి నువ్వు కాబట్టి నీ చెయ్యి ఏమి సామాన్యమైన చెయ్యి కాదు కాబట్టి లక్ష్మీదేవి యొక్క కరపద్మాన్ని పట్టుకున్నటువంటి వాడివి శ్రీదేవి చేతిని పట్టుకున్నటువంటి నీ కరకమలాన్ని శిరసి దేహి నహ నహ మా యొక్క శిరసి తల మీద పెట్టుతండ్రి ఒక్కసారి పెట్టు ఈ గోపిక తమాషా అంటే ఏంటి కరకమల దర్శనం కర్రపద్మ దర్శనం కర్రపద్మ స్పర్శనం అంటే నువ్వు నీ చేతిని ఇక్కడ పెడితే చాలు ఎందుకని సంస్కృతే భయాత్ కాబట్టి ఈ సంసారం ఏదైతే ఉందో ఏంటి సంసారం అంటే పుట్టక ముందు లేదు గిట్టిన తర్వాత ఉండదు ఇది సార్ సంసారం సారం లేని సంసారం కాబట్టి పుట్టక ముందు నీకు సంసారం లేదు ఏదో మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది ఎలాగూ ఒక స్వప్నవత్ ఒక కళ లాంటిది ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కాబట్టి ఒక కల వచ్చి ఆ కళగంటున్నంత సేపు కళ ఉంటుంది ఆ తర్వాత కళ అది అబద్ధమని అసత్యమని మనకి ఎట్లాగైతే తెలిసిపోతుందో స్వప్నవత్ మృష కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఈ సంసారం ఏదైతే ఉందో ఇది స్వప్నము ఒక క్షణంలో ఉంటుంది ఒక క్షణంలో పోతుంది ఇక్కడ ఎక్కడ ఆనందం ఉందో తెలియదు ఎక్కడ అందం ఉందో తెలియదు కాంతా మనోహర నువ్వే నిజమైనటువంటి ఆనంద స్వరూపాన్ని ఆకర్షించేటువంటి వాడివి నీవి అందుకని నా మనసు నీ వైపు లాగుతూ ఉంది ఎట్లాగైతే ఒక ఇనుప ముక్కని ఐస్కాంతం ఎట్లాగైతే ఆకర్షిస్తూ ఉంటుందో అట్లాగే నా హృదయాన్ని నీ యొక్క పాదపద్మాలు ఆకర్షిస్తూ ఉన్నాయి ఆ పాద పద్మాల దగ్గర నేను తల వంచుతూ నేను తల వంచుతున్నాను కదా నీ చేతిని నా తల మీద పెట్టు పెట్టవయ్యా అంటే పెడితే ఏమొస్తుంది అందుకని కాంత నాయన క అంటే బ్రహ్మ క అంటే బ్రహ్మ అంతః అంటే వినాశం అంతః అంటే వినాశం కాంత ఇది అర్థం ఏంటో తెలుసు బ్రహ్మదేవుడు సృష్టి స్థితి లయాలు ఇవన్నీ కూడా చేస్తూ పోతాడు సార్ కాంత క బ్రహ్మ అంతః అంటే సమాప్తం అంటే భగవంతుని యొక్క సృష్టిని సమాప్తం చేయడం అంటే ఏంటిది పుట్టుక లేకుండా చేయడం జన్మ రాహిత్యం కాబట్టి కాంతా అనడంలోనే హే మనోహర నీ యొక్క కరకమలాన్ని మా యొక్క తల మీద పెట్టవయ్యా లలాటలిఖితారేక పరిమాష్ఠ్యం నక్యతే టలిఖిత రేఖా కాబట్టి నొసటి రాత ఏదైతే ఉందో బ్రహ్మదేవుడు రచించినటువంటి నొసటి రాత ఏదైతే ఉందో పరిమాష్టం నశక్యతే దాన్ని పోగొట్టడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే అది బ్రహ్మరాత కానీ ఆ బ్రహ్మరాత మా సంసారాలకు కారణమైంది మా దుఃఖానికి కారణమైంది లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశంక్యతే నొసటి వ్రాతని తుడవడం ఎవరి వల్ల కాదు కాని నీ కర పద్మం నీ కర్ర కమలం గనక మా తల మీద పెడితే ఆ నొసటి రాత చేతి రాత అన్నీ కొట్టుకుపోతాయి అంతే ఇంకే కాబట్టి ఒక్కసారి నీ కర పద్మాన్ని నీ కరకమలాన్ని మా తల మీద వచ్చు మేము నీ పాదాల మీద పడుతున్నాం నీ కరకమలాన్ని కరపద్మాన్ని మా మీద ఉంచు గోవింద గోవింద జన్మల గోవింద జన్మలన్నీ గోవింద కర్మములన్నీ గోవింద గోవింద గోవింద జన్మలన్నీ గోవింద ఆ కరపద్మం మా తల మీదకి వచ్చిందంటే ఇంక జన్మ లేదు జన్మరాహిత్యమే జన్మములంన్ని గోవిందర్మములన్ని గోవింద గోవింద గోవిందన్మలన్ని గోవింద శన్న వారికి సంస్భయాత్ శణం ఈ యుషాం నిన్ను శరణన్నటువంటి వారికి సంస్కృతేర్భయాత్ విరచిత అభయం సంసార భయాన్ని పోగొట్టేటువంటి అభయాన్ని ప్రసాదించేటువంటి హే భగవాన్ శరణ గోవిందోవిందరణము గోవింద జనము గోవింద మరణము గోవింద జనము గోవింద గోవింద గోవిందన్మలన్ని గోవింద జన్మలన్ని గోవింద కమ్మూలన్ని గోవింద గోవింద గోవిందన్మలన్ని గోవింద గోవింద సంస్ భయాకము గోవింద శోకము గోవిందోకము గోవింద శోకము గోవిందాపము గోవింద శాపము గోవిందోకము గోవింద શોકમુ ગોવિંદા પાપમુ ગોવિંદા શાપમુ ગોવિંદા ચેતગીતા ગોવિંદા નોસતિ રાત ગોવિંદા ચેતગીતા ગોવિંદા નોસતિ રાત ગોવિંદા આશલુ ગોવિંદા పేరాశలు గోవింద ఆశలు గోవింద పేరాశలు గోవింద గోవింద గోవింద జన్మలన్నీ గోవింద జన్మలన్నీ గోవింద కర్మలన్నీ గోవింద గోవింద గోవింద జన్మలన్నీ గోవింద సిరసి శ్రీకరగ్రహం కాబట్టి లక్ష్మీదేవి యొక్క కరపద్మాన్ని అందుకున్నటువంటి నీ చేతిని మా తల మీద ఉంచు అంటే అభయ హస్తాన్ని మాకు ప్రసాదించు అని ప్రార్థిస్తుంది ఇక్కడికి ఐదు శ్లోకాలైన ఉదయం రెండైనాయి ఇప్పుడు మూడైనాయి పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాద పూర్ణమేవాసిష్యం శాంతి శా